కీర్తన మూడు వందల మూడు తెలియుడుగా కదృష్టము జీవుడు సులభమిదివో ఇోటనే పరము మనస్సునదలచినం మర్మములు కరగిం తొనుపుతూ ఇంద్రియ సుఖమిచ్చు అనువుగం ఇటువలే హరితల పోస్ తనకు బ్రహ్మానందము తమకునరా అటలాడినను మరికి మానవులు ఈటున మెచ్చిత్తురేమైన ఆట ఇట్ల హరినామము నుడివిన కాటపు వరములు కలుగునే కాదా చేసిన పుణ్యము హేత చుట్టుకొని కాశీ వెనుతకిలి రక్షిన్ేసరకిటు శ్రీవేంకటేశ్వరుని ఆసల కైంకర్యము ఫలించును